సో సత్ సతంటే ప్రత్యక్షం చేతంటే పరోక్షం ఇప్పుడు మూర్త ఇప్పుడు మూర్త అమూర్త అంటే ఏమిటవుతాయి మూర్తం ప్రత్యక్షం అవుతుంది సత్ అమూర్త పరోక్షము చేతు ఇప్పుడు నిరుక్త నిరుక్తాలు ఏమవుతాయి నిరుక్తం అంటే సత్ అవుతుంది అనిరుక్తం అంటే చేత్ అవుతుంది తథా నిలయనంచ నిలయనంచే అదేవిధంగా ఈ నిలయనం అనిలయనం కూడా అంటే ఈ నిలయనము సత్ అంటే ముహూర్తానికి విశేషణం పృథివ్యప్తేజస్సులకి మూడింటికి విశేషణం అనిలయనము త్యత్ అంటే పరోక్షము అమూర్తము వాయువాకాశాలకి ఇది విశేషం మూడు ప్లస్ రెండు కింద వచ్చేసి మూడు గడ్జెక్టివ్స్ రెండు గడ్జెక్టివ్స్ చెప్పుకొస్తున్నాం నిలయనం అంటే అర్థం ఏమిటో చెప్తారు నిలయనం నీడం ఆశ్రయూర్త ధర్మ నిలయానం అంటే నిలయం అనర్థం మనం ఇంటికి పేరు పెట్టుకుంటాం కదండీ లక్ష్మీ నిలయం లేకపోతే మరో నిలయం ఏదో నిలయం అంటే మనం నిలయం అంటే అలిసిపోయిన తర్వాత వెళ్ళి విశ్రాంతి తీసుకునే స్థానమోనం నిలయం ఇతరానికి నిలయం నిలయమేలా నిలయనం సో నిలయం అవ్వాలంటే అది సాకారంగా ఉండాలి అని నిరాకారాన్ని పట్టుకునే నిలయమే ఉంటావు నీ మీ నెత్తి మీద రూఫ్ ఉందా అంటే ఉందండి ఏదో చూపించండి అంటే ఆకాశమే రూఫ్ అంటే వాడికి నిలయం లేదని అర్థం ఏదో ఉంటున్నాడు ఏమైనా నిలయం లేదని అర్థం కాబట్టి నిలయనం అంటే నీడం నీడం అంటే తలదాల్చుకుందుకు నీడ నీడ తెలుగు పద ఆడ వేరు ఈ లేడ వేరు నీడమంటే గూడు అని పక్షు కట్టుకునే గూడుకి నీడ అనిపారు నీడ నీయడం నపుంసరంగా నీయడం ఆశ్రయ అని అర్థం అండి ఈ ఆశ్రయత్వము మూర్తము యొక్క ధర్మము మూర్తమే మీకు ఆశ్రయాన్ని ఇస్తుంది పృథివీ అప్పు ఇవే ఆశ్రయాన్ని ఇస్తాయి పృథివీ మీద మీరు ఇల్లు కట్టుకోవచ్చు నీళ్ల మీద కూడా ఇల్లు కట్టుకోవచ్చు నీళ్ల మీద ఇల్లేని ధర్మ కెసీనోలు కూడా కడతారు ఒక హోమాలో లెజిస్లేచర్ ఒక హోమా సో ఆ లెజిస్లేచర్ ఏమన్నారంటే మనకి కెసినోలు వద్దు జనాలందరికీ కూడా చాలా హాని కలుగుతుంది కెసినోల వల్ల ఈ జూద లక్షణాలు పెరిగిపోతే మనకి కెసీనోలు వద్దు అని వాళ్ళు లా చేశారు ఆ లా ప్రకారం మీరు ఓకల్హామా స్టేట్లో కెసనో కట్టకూడదు అప్పుడు వీళ్ళు ఏం చేశారంటే బోట్ ఒకటి ఒక పెద్ద బార్జ్ ఒకటి తీసుకుని దాని మీద ఒక కెసినో ఒకటి కట్టేశారు కట్టేసి దాన్ని ఇటు కొద్దిగా తిప్పుతూ ఉంటారు కదిలేదానికి వర్తించదు ఆ ఆ లా ఇట్ డజంట్ అప్లై టు మూవింగ్ ఆబ్జెక్ట్ కాబట్టి వీళ్ళు ఏం చేస్తారంటే ఆ బాధ్యని కొద్దిగా మూవ్ చేస్తారు లా వాళ్ళ లాయబయ్య మన వాళ్ళైతే అసలు మూవ్ చేయకుండా లంచం ఇచ్చే వస్తుంది వాళ్ళు లంచం ఇవ్వరు లంచం ఇచ్చే ప్రయత్నం చేస్తే జైల్లో పెడతారు లంచం ఇవ్వరు వాళ్ళు ఏం చేస్తారంటే ఆ లాలో లూప్ హోల్ చూసుకుని దాని ప్రకారం పోతారు వాళ్ళు ఆ బాధ్యకి ఓ పవర్ఫుల్ మోటార్ ఒకటి పెట్టుకుని పు పుష్ పూల్ చేసేటువంటి బోట్ ఒకటి పెట్టుకుని ఆ బాధ్యని పొద్దున్నే ఎనిమిదింటికి ఒకసారి అలాగ ఈ నది నదిలో ఒకల్ హోమా రివర్లో ఈ వైపు నుంచి ఆ వైపుకి ఆ వైపు నుంచి ఈ వైపుకి ఒక ఓ వంద మీటర్ లడ్డు వంద మీటర్ల తిప్పుతాడు ఇరవై నాలుగు గంటల్లో తిప్పాడు కాబట్టి ఇట్ ఈస్ మూవింగ్ ఆబ్జెక్ట్ దేర్ ఫర్ వీ కెనాట్ హ్యావ్ ఎ కెసీనో ఇన్ ది ఒకల్ హోమా స్టేట్ అనేలా దానికి అప్లా అవ్వదు అక్కడ వాడు బ్రహ్మాండమైన కెసీనో నడుపుతూ ఉంటాడు నడుస్తున్నాయ సో ఆ రకంగా కాబట్టి అప్పులు కూడా ఆశ్చర్యమే ఇల్లు కట్టుకుంటారు బోట్ హౌసెస్ విన్నారా లేదా బోట్ హౌసెస్ కాబట్టి అప్పు అగ్ని మీద ఇల్లు కట్టుకోరు బట్ మెజారిటీ మెజారిటీ ముహూర్తంలో మెజారిటీ ఆశ్రయం అవుతుంది కదా దేని డోంట్ గో డోంట్ బీ టూ మచ్ టెక్నికల్ అబోట్ అగ్ని మీద కట్టుకోకపోయినా మీ మీద కట్టుకుంటారు కాబట్టి సరఫడు అనిలయనం తద్విపరీతం అమూర్తశైవ ధర్మ గాలి దేనికి నిలయనం కాదు గాలి కొద్దిగా అలా పైగా ఎగరకుట్టినా మళ్ళీ కింద పారేస్తుంది అలా నిలబెట్టదు ఎక్కడ ఆకాశం చెప్పనే ఎక్కర్లేదు అవకాశమే ఇస్తుంది కానీ నిలబెట్టద్దు ఈ అనిలయనం విశేషణం చెప్పారు ఇలా ఎందుకు చెప్పారంటే ఈ జగత్తంతా కూడా ద్వంద్వాత్మకం అపోజిట్స్ ఈ అపోజిట్స్ రెండున్నాయి కాబట్టి రెండింటికి రెండు వేరు కారణాలు ఉన్నాయని థీలాజియన్స్ చెప్పినట్టు చెప్పకూడదు థీలాజియన్స్ అలాగే చెప్తారు ఈ చెడ్డ వాళ్ళందరూ ఇప్పుడు మీ క్రిస్టియన్ థియాలజీ ఉందనుకోండి ఈ క్రిస్టియన్ మతాన్ని కేథలిక్ మళ్ళీ దాంట్లో కేథలిక్ క్రిస్టియన్ మతాన్ని అంగీకరించని వాళ్ళందరూ శాటన్ సంతానం ప్రొటెస్టెంట్లు నాన్ క్రిస్టియన్స్ అందరూ శాటన్ సంతానమే అంటే నైంటీ నైన్ పర్సెంట్ సంతానమే ఇంకా వన్ ఉంటారు అదేమో గాడ్ యొక్క సంతానం వీళ్ళందరూ హెవెన్కి వెళ్తారు వీళ్ళు హెల్ప్ పెడిపోతారు హెల్ప్ చాలా బిజీగా ఉంటుంది సైంటిస్టులు అందరూ హెవెన్లోనే ఉంటారు ఐన్స్టైన్ ఆల్డస్ హక్స్లీ వీళ్ళందరూ హెగల హెల్ థామస్ ఆల్వా ఎడిసన్ వీళ్ళందరూ హెల్ లో ఉంటారు వీళ్ళు ఈ పోపులు బిషప్లు ఉన్నారు చూడండి వీళ్ళందరూనేమో ఆ హెవెన్లో ఉంటారు ఈ శాటన్కినూ ఈ గాడికి ఎప్పుడు ఫైటే శాటన్ ఎప్పుడు డిఫీట్ అవ్వడు వాడు అలాగే ఉంటాడు శాటన్ డిఫీట్ అయిపోయాడు అనుకోండి ఇంక నీ మతం అక్కర్లేదుగా శాటన్ ఎలా నిలబెట్టుకోవాలి శాతనుంటే మళ్ళీ మీరు పూజ చేసుకోవచ్చు అప్పుడప్పుడు బాగు దక్షిణ కూడా ఇస్తూ ఉండొచ్చు శేటనే లేడనుకోండి ఆ ధర్మమే లేదనుకోండి ఇంకే అంత ధర్మమే ఇంకే దీనికోసం ధర్మాచార్యుడి యొక్క స్థానం ఏమి అందరూ ధర్మాత్మైపోతారు కాబట్టి ఆ శాటను అలాగే ఉంటాడు దిస్ ఇస్ ఆది సో ఎప్పుడు కూడా మేనిఫెస్టేషన్ అనే మాటకు అర్థం తెలియక చెప్పిన మాటది మేనిఫెస్టేషన్ అంటే కుక్క ఆవు గేదే ఇవన్నీ మేనిఫెస్ట్ అవుతాయని కాదు ఆపోజిట్స్ మేనిఫెస్ట్ అవుతాయి అది సందర్భం ఎప్పుడు మేనిఫెస్ట్ అయినా ఆపోజిట్సే మేనిఫెస్ట్ అవుతాయి ఇప్పుడు పాలు ఉన్నాయి కరడు మేనిఫెస్ట్ అయింది అనుకోండి వాటర్ కూడా మేనిఫెస్ట్ అవుతుంది ఓవైపు కర్రడు మేనిఫెస్ట్ అయితే ఇంకోవైపును వాటర్ మేనిఫెస్ట్ అవుతుంది అలాగే మేనిఫెస్ట్ అవుతుంది అది అంచేతనే మీరు కర్రడు చూస్తే తెలుస్తుంది మీకు వాటర్ అంతా ఓవైపు తేలుతూ ఉంటుంది నీళ్ళు ఎక్కువ ఉన్నప్పుడు తోడు పెడితే అలాగే ఉంటుంది అదే మేనిఫెస్టేషన్ మేనిఫెస్ట్ అయిందంటే ఆపోజిట్సే ఇంక దాంట్లో సందేహం లేదు ఎలక్ట్రిసిటీ వచ్చిందంటే పాజిటివ్ నెగిటివ్ మ్యాగ్నటిజం వచ్చిందంటే నార్త్ పోల్ సౌత్ పోల్ ధర్మం వచ్చిందంటే అధర్మం ఉంటుంది మంచి వస్తే చెడు ఉంటుంది కాబట్టి ఎవ్రీ మేనిఫెస్టేషన్ ఈజ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఆపోజిట్స్ ఓన్లీ అని చెప్పడం కోసం శృతి చెప్తుంది ఎంత గొప్ప విచారమో చూడండి సత్యత్యచ్చవత్ అంత అపోజిట్స్ నిరుతం నిరుక్తంచపోజిట్స్ అపోజిట్స్ అపోజిట్స్ ఆల్ మేనిఫెస్టేషన్ ఈజ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఆపోజిట్స్ అప్పుడు అన్మానిఫెస్ట్ ఏమిటవుతుంది ఇట్ ఈస్ బియాండ్ బూత్ ఆపోజిట్స్ అవుతుంది అన్యత్రధర్మాదన్యత్రా ధర్మాత్ అన్యత్రాస్మాత్ కృత కృతాత్ అన్యత్ర భూతాచ్య భవ్యాచ్య ఆపోజిట్స్ ప్రెజెంట్ అంటే కాలం ఏమి ఉండదు పాస్ట్ ఫ్యూచర్ ఉంటేనే కాలం ప్రజెంట్లో కాలం ఏముంటుంది ఎటర్నల్ నవ్వు అని అదే అది ఎప్పుడు నవ్వు ఎప్పుడు ఉండేది దానికి మళ్ళీ విభాగం ఉండదు విభాగం వచ్చిందంటే పాస్ట్ అండ్ ఫ్యూచర్ సో అపోజిట్స్ రూపంలో చెప్పుకొస్తున్నారు त्यद्यद अमूर्त अमूर्तधर्मी व्याकृत विषयाण्य सर्गोत्तर काल भावश्रवणा इन अमूर्ता है्य अरुक्त अलयन अवे कदम अमूर्ता मूर्त धर्मा కాబట్టి ఈ తెతు అనిరుక్త అనిలయన ఇవి అమూర్త ధర్మములే కావండి ఇప్పుడు మీరు మేనిఫెస్ట్ అన్మానిఫెస్టో అన్నప్పుడు అమూర్తం అంటే అన్మానిఫెస్ట్ అని మూర్తం అంటే మేనిఫెస్టో అనుకోకూడదు పొరపాటు బూత్ మూర్త అండ్ అమూర్త అని మేనిఫెస్ట్ అదేనో అలాగే మళ్ళీ దీంట్లో ఓ రెండు మేనిఫెస్టో మూడు అన్మానిఫెస్టో అలా ఏమైనా తెలుసుకుంటున్నారా కాదు కదా బూతర్ మేనిఫెస్టో ఉన్నాయి అమూర్త ఈజ్ ఆల్సో మేనిఫెస్ట్ అమూర్త ఈజ్ ఆల్సో మేనిఫెస్ట్ ఎందుకంటే అమూర్తము దానికి రూపం లేదు కాబట్టి అది అన్మానిఫెస్ట్ అనుకున్నారు దట్ ఈజ్ రాంగ్ అదే అయిన అంటున్నారు చేతి అనిరుక్త అనిలయనములు అమూర్త ధర్మములే అయినా వ్యాకృత విషయాన్నేవా అవి వ్యాకృతంలోనే అంతర్గతం అవుతాయి వ్యాకృతం అనే డొమైన్లో వచ్చివే కానీ అంటే మేనిఫెస్టోలో వచ్చివే కానీ ఆ లాంగ్వేజ్ని చూసి కొంతమంది బుద్ధిమంతులు కూడా ఉంటారు ఎవడైనా అసలు ఇంత లోతుకొచ్చి పాఠాలు చెప్పారు కాబట్టి సరిపడింది కానీ అయితే టీవీలో ఎగ్జాంపుల్స్ కూడా చెప్పేస్తారు ఈ మూడు అన్మానిఫెస్ట్ మ్యానిఫెస్ట్ ఆ రెండు అన్మానిఫెస్ట్ అలా చెప్పినా చెప్తారు అలా చెప్పకండి బోత్ మూర్త అండమూర్త ఆర్ మేనిఫెస్ట్ అండ్ ఆత్మా ఇస్ ది సోర్స్ అన్మానిఫెస్ట్ అని చెప్తున్నారు ఎందుకంటే సర్గోత్తరకాల భావశ్రవణ ఈ మూర్తము అమూర్తము ఉన్నవి సృష్టి తర్వాత వచ్చాయా సృష్టికి ముందు ఒకటిను సృష్టి తర్వాత ఇంకొకటి ఉందా లేదుగా సృష్టికి ముందే ఉంది ఆత్మే ఉంది సృష్టి తర్వాత ఏమున్నా ఈ రెండు ఉన్నాయి కాబట్టి రెండూ కూడా సర్గము అంటే సృష్టి తర్వాత వచ్చినట్టుగానే ఉన్నట్టుగానే మనకి శృతి చెప్తోంది కాబట్టి రెండూ కూడా మేనిఫెస్ట్లే ఒకటి మేనిఫెస్టో ఇంకోటి అన్మానిఫెస్టో అని అలాంటి పొరపాటు చేయకూడదు ఎందుకంటే అమూర్తము అంటే అన్మానిఫెస్టో నొక్కుని పోతావేమో అని అలాగా రెండు మేనిఫెస్ట్లే త్యతితి ప్రాణాది అనిరుక్తం తదేవా అనిలయనంచ ఆయన వివరాలు ఇస్తున్నారు త్యత్ అంటే సచ్చ త్యచ్చు కదా త్యత్ అంటే ప్రాణాది ప్రాణం అంటే వాయువు ఆది శబ్దైన ఆకాశం సో వాయువు ఆకాశం ఆ రెండింటికి త్యత్ పేరు అదే అనిరుక్తము అదే అనిలయనము అత విశేషణాన్ని అమూర్తస్ వ్యాకృత విషయాణ్యేవాని కాబట్టి ఆకాశము వాయువు రెండు వ్యాకృతములో కనుక వాటికి విశేషణాలైనటువంటి త్యతు అనిరుక్తము అనిలయనము కూడా వ్యాకృతము యొక్క విశేషణాలే ఆ అనిలయనము అమూర్తము ఆ చూసి కంగారు పుడిపోయి దాన్ని తీసుకెళ్ళి బ్రహ్మలో పెట్టేశారు అదేం కాదు అవే అవ్యాకృతము ఏం కావు వ్యాకృత విషయము విజ్ఞానంచేతనం అవిజ్ఞానం తదరహితం అచేతనం పాషాణాది ఇప్పుడు మళ్ళీ ఆ లా ఆఫ్ ఆపోజిట్స్నే ముందుకు తీసుకువెళ్తున్నారు ఈ పంచభూతాలు నిర్మాణం అయిపోయాయి కదండి ఇప్పుడు ఈ పంచభూతాల నుండి కలయిక మేళనం అయిపోయి సమ్మేళనం వచ్చి ఈ సమ్మేళనం నుంచి రెండు కేటగిరీలు పుడతాయి ఈ పంచభూతాల నుంచే పుడతాయి ఒక కేటగిరీ ఇనార్గానిక్ ఇంకో కేటగిరీ ఆర్గానిక్ అది విజ్ఞానం అంటే చేతనం ఆర్గానిక్ అవిజ్ఞానం అంటే తదరహితం అంటే అచేతనం అంటే ప్రాణశక్తి ప్రకటము కానిది సో పాషాణాది ఇన్ఆర్గానిక్ సో ఆర్గానిక్ అంటే భోజనం అని కాదు అన్నం ఆర్గానిక్ అని అలా కాదు ఆర్గానిక్ బెంజిను ఫినాలో అది కాదు అక్కడ అభిప్రాయం ఆర్గానిక్ అంటే ఆర్గానిజం ప్రాణశక్తిని ప్రకటన చేస్తూ ప్రాణి చేతనములు అంటే ప్రాణము గలవి ఆర్గానిజం అచేతనం అంటే ఇన్ ఆర్గానిక్ ఆర్గానిజంకి ఆపోజిట్ రెండు పంచభూతాలను చేపడతాయి రెండు లా ఆఫ్ ఆపోజిట్స్లో వచ్చినవి రెండు చేతనే రెండు పరబ్రహ్మే కొంతమంది అనుకుంటారు ప్రాణం ఈశ్వరుడు ప్రాణం లేని అనుకుంటారు అలాగేం కాదు విజ్ఞానంచుడు ఆ పరమాత్మే సత్యంచ విషయం అధికారాత్ నా పరమార్థ సత్యం సత్యం చనృత అని ఉంది సత్యం అనుభవత అలాంటి పెట్టండి సత్యం అనృతం మళ్ళీ ఇంకో ఆపోజిట్ సత్యం అంటే ట్రూత్ అనృతం అంటే అన్ట్రూత్ ఈ ట్రూత్ అన్ ట్రూత్ ఇవి ఆ పరబ్రహ్మకు సంబంధించినవి కావు ఆ పరబ్రహ్మ నుంచి జగత్తు పుట్టిందే ఈ వ్యవహారంలో అంటే వ్యావహారిక జగత్తులో ట్రూత్ అండ్ ట్రూత్ ఏమిటి ఘటం అంట్రూత్ ఏమిటి మృగతృష్ణ సో ఇప్పుడు కుందేటు కొమ్ము మొదలైనటువంటి అంట్రూత్ ఘటము మొదలైనటువంటి వ్యావహారిక ట్రూత్ రెండూ కూడా ఆ పరబ్రహ్మ నుంచే వచ్చేది ఘటమేమో ఘటాకార జ్ఞానం ఘట జ్ఞానమునకు ఘటం అనిపారు కుందేటు కొమ్ము అంటే కుందేటు కొమ్ము జ్ఞానానికి కుందేటు కొమ్ము అనిపారు జ్ఞానాత్మ రెండూ ఉన్నాయి రెండూ ఆ పరబ్రహ్మ జ్ఞానం నుంచే ఉదయించే కాబట్టి సత్యంచ వ్యవహార విషయం సత్యం అంటే వ్యవహారంలో అంటే పట్టుకోవడం చూడడం ముట్టుకోవడం తిట్టడం పట్టుకోవడం కొట్టడం ఇలాంటి వ్యవహారాలకి అది గోచరమయ్యే దాన్ని సత్యం అని అంటారు ఘటాది అధికారాద్ ఈ ప్రకరణం అలాంటిది కాబట్టి ప్రకరణం వ్యవహార జగత్తును నిరూపించే ప్రకరణం ఆ ప్రబ్రహ్మ నుంచి వ్యవహార జగత్తు ఎలా వచ్చింది అని నిరూపించే వ్యవహార జగత్తుకి వ్యవహార సత్తకి సంబంధించిన ఆ ప్రకరణం సత్త మూడు రకాల ఒకటి పరమార్థ సత్త అల్టిమేట్ అబ్సల్యూట్ రియాలిటీ దట్ ఈస్ వన్ నాన్ డ్యూయల్ దట్ ఈస్ బ్రహ్మన్ దట్ ఈజ్ ఆత్మ వ్యవహార సత్త అంటే ఆబ్జెక్టివ్ రియాలిటీ సో అంటే ఘటము ఘటము ఆబ్జెక్టివ్ రియాలిటీ దాంట్లో నీళ్ళు తెచ్చుకోవచ్చు కాఫీ తాగొచ్చు ఇవేవి చేయచ్చు ఆబ్జెక్టివ్ రియాలిటీ అది ఘటాదు మూడవది స్వప్నం ప్రాతిభాషిక సత్త ఈ వ్యవహారంలో కూడా అసత్యం ఇది వ్యవహారంలో కూడా ఉన్నది అది ఇది స్వప్నం ఉందనుకోండి లేకపోతే రజ్జు సర్పం అక్కడ రజ్జువు వ్యవహార సత్త ఉన్నది రజ్జువు వ్యవహార సత్తా దాని ఎందు చూసిన సర్పము ప్రాతిభాషిక సత్త అంటే వ్యవహారంలో కూడా అది అసత్యం అయిపోతుంది కాబట్టి వ్యవహారంలో ఉండే సత్యము వ్యవహారంలో ఉండే అసత్యము ఈ రెండూ కూడా ఒకే పరమార్థ సత్యం నుంచి పుట్టేది ఆ పరమార్థ సత్యం కాబట్టి సత్యం చ అనృతం చ అన్నప్పుడున్న ఆ సత్యం ఉన్నదే ఇట్ ఈస్ వన్ ఆఫ్ ది టూ ఆపోజిట్స్ నాట్ ది అల్టిమేట్ రియాలిటీ అల్టిమేట్ రియాలిటీలో ఆపోజిట్స్ ఉండవు ఆపోజిట్స్ దాని నుంచి వస్తాయి దాని ఏందో ఆపోజిట్స్ ఉండవు కాబట్టి పరమార్థ సత్యం కాదు అదే అంటారు ఏకమేవహి పరమార్థ సత్యం బ్రహ్మ పరమార్థ సత్యం ఇన్ని ఉండకూడవే ముహూర్తము అమూర్తము ఇన్ని రకాలుగా ఉండదు పరమార్థ సత్యం దానికి మళ్ళీ ఆపోజిట్ కూడా ఉండదు అది ఏకము అద్వితీయము విథౌట్ ఆపోజిట్స్ అదే బ్రహ్మ ఆ సత్యం గురించి మనం చెప్పట్లేదు కానీ సత్యం చాదృతం సత్యమబోతున్నప్పుడు ఆ సత్యం అది ఆ సత్యమే పరమార్థ సత్యమే వ్యావహారిక సత్యము దాని ఆపోజిట్ టు అయినది అని ఆ వాక్యానికి అర్థం అది చెప్పబోతున్నారు ఇహ పునః వ్యవహార విషయం ఆపేక్షికం మృగతృష్ణికాద్యనుతాపేక్షయ ఉదకాది సత్యముచ్యతే ఇప్పుడు సత్యం చ అనుతంజ అనే ఆ పెయిర్ ఆఫ్ ఆపోజిట్స్లో సత్యం అంటే వ్యవహార సత్యం వ్యవహార విషయం అంటే వ్యవహార గోచరం సో మన జగద్వ్యవహారానికి అది అవైలబుల్గా ఉంటుంది అంత మాత్రం చేత అది పరమార్థ సత్యం అవదు అపేక్షికము సత్యం రిలేటివ్ రియాలిటీయే ఉంటుంది దానికి సో అది ఉద కాది నీరు మొదలైనవి విత్ రిఫరెన్స్ టు అనురుత దీన్ని సత్యం అంటున్నాం ఏమిటా అనురుతము మృగతృష్టిని కాదు అనురుతాపేక్షయ ఇప్పుడు నీరు సత్యము ఎండమాములు అనురుతము సో విత్ రిఫరెన్స్ టు ఎండమావులు నీరు సత్యం అవుతుంది దేకని నీరు అల్టిమేట్ సత్యం నీరు కాదు అల్టిమేట్ సత్యం నీరా పరబ్రహ్మ పరబ్రహ్మ అల్టిమేట్ సత్యం నీరు అంటే వాడు వేదాంత ఏమవుతాడు ఇంకా సో అల్టిమేట్ సత్యంతో చెప్పట్లేదు మనం ఎండమావులు అనుబతము నీరు కరస్పాండింగ్ ఆపేక్షిక సత్యము ఇప్పుడు ఎండమావులు అంటే అనురుతము నీరు అనే ఆపేక్షిక సత్యము ఈ రెండూ కూడా ఒకే పరమాత్మ నుంచి ఆపోజిట్స్ కింద ఉదయించినాయి అనృతంచ తద్విపరీతం సో సత్యం అంటే వ్యావహారిక సత్యం అని నిరూపించిన తర్వాత ఇప్పుడు అనుృతం సత్యంచానృత అని ఉంది కదా అనృతం అంటే వ్యావహారిక సత్యానికి ఆపోజిట్ అంటే అను అసత్యము కిం పునరే తత్సర్వం అవండి ఈ సత్యచ్చవత్ నిరుక్తం చ నిరుక్తం చ నిలయనం చ నిలయనం చ విజ్ఞానం చ విజ్ఞానం చ సత్యం చరుతం చ ఫైవ్ ఆపోజిట్స్ చెప్పారే ఫైవ్ సెట్స్ ఆఫ్ ఆపోజిట్స్ చెప్పారు వాట్ ఆర్ ఆల్ దీస్ సత్యం అభవత్ ఆ పరమార్థ సత్యము పరబ్రహ్మయే ఈ ఐదో సెట్స్ ఆఫ్ ఆపోజిట్స్ కింద అయింది కింపునదే తర్వం సత్యం అభవత్ పరమార్థ సత్యం అది ఇక్కడ సత్యం అంటే పరమార్థ సత్యం ఆ పరమార్థ సత్యము ఆ పర బ్రహ్మయ్యే ఈ ఐదు సెట్స్ ఆఫ్ ఆపోజిట్స్ కింద అయింది అంచేతనే మహాత్ములు లోకంలో భేదాన్ని దర్శించరు భే దర్శించరంటే కనపడుతూ ఉంటుంది దాన్ని అతిక్రమించి చూస్తారు అంచేతనే గుడ్ అండ్ ఈ బుష్ అండ్ ఇరాక్ అలాగ చూడడం మనం bushr stands for all good sadam hussein stands for all bad no it is not so bushr bushran sadam hussein they came today they will disappear tomorrow parabrahma is the source from which everything comes alla chudalsuntundi there is nothing like mahat uh, pulaage chustaru denni kuda ultimate ga idi ajnanam anu vidu jeddawadano alla eppudu chudu jathana కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కూడా ఎప్పటికొప్పటికి దేశభక్తి అది నేర్చుకుంటారని అలాగే వెళ్ళిపోతూ ఉంటాం అంతే అంతేగానే వీళ్ళు మనవాళ్ళు వీళ్ళు పైవాళ్ళు అనేది ఉండదు అందరూ మనవాళ్ళే సబ్ సబఅప్నా అప్నా అందరూ అప్నా అప్నాయ అంతే అలాగే దర్శిస్తారు ఎందుకంటే సత్యం చాలా నిర్వర్తించ సత్యమంత కోర్టులో నిలబడి సత్యం చెప్పేవాడు మనవాడే అసత్యం చెప్పేవాడు మనవాడే పైవాడు ఎవడూ లేడు శత్రువు ఎవడూ లేడు అంతా పరబ్రహ్మస్వరం అలా దర్శించాలి అంటే రాగద్వేషాలకి చాలా పైకి లేవాల్సి ఉంటుంది గిట్టి రాగద్వేషాలు పెట్టుకుంటే అలా ఇలా చూడగలరండి చేతనే అవమానం చేసిన వాడు ఎందుకు కూడా పరమేశ్వరుడే కానీ ఏదో పర్టికులర్ సిచ్యువేషన్లో ఇన్సిడెంటల్ వాడి వాడి ప్రారంభం పోవలేక వాడు అవమానం చేశాడు మన ప్రారంభానికి ఏమీ లేట్లేదు అవమానం పొందిన వాడికి ఏం లోటుంది వీడికి ఏమైంది కనుక మడలో మారవయకపోతే అయిపోయినట్టేనా సో వాడి ప్రారంభం పోవలేక వాడు అవమానం చేశాడు తప్పించి శుభం భూయా సర్వం మంగళం ఎదేవ తదేవ మంగళాయ ఇంట్లో సుఖం బ్రహ్మాను అసుఖం శాటన్ అవుతుందండి సర్వం ఈశ్వల్ ఆపోజిట్స్ కిం పునస్తత్ కాబట్టి ఇన్ని ఆపోజిట్స్గా వచ్చిన ఆ సత్యత వస్తువు అప్సల్యూట్ రియాలిటీ అది ఏమిటండి వాట్ ఈస్ దాట్ బ్రహ్మా టాపిక్ని మర్చిపోకూడదు అక్కడ బ్రహ్మ గురించి చెప్పారు ఇక్కడ సత్యం గురించి తీసే విస్తారండి అలా కాదు బ్రహ్మ అదేమిటండి సత్యాన్ని పట్టుకునే బ్రహ్మ అంటారేటంటే సత్యం జ్ఞానమనంతం బ్రహ్మ ఇది ప్రకృతత్వాత్ ఇక్కడ బ్రహ్మ ప్రకృతం బ్రహ్మ యొక్క ఒక యాస్పెక్ట్ సత్యం ఆ సత్యమే ఇన్ని రూపాలుగా ఇన్ని ఆపోజిట్స్గా మనకి భాషిస్తోంది ఎస్మాత్ సత్యకం మూర్తామూర్తర్మతం యత్కించేదం సర్వీష్టం వికారజాతం ఏకమే సబ్దవాచ్యం బ్రహ్మాభవత్ ఏకమే బ్రహ్మ అభవత్ ఒకే బ్రహ్మ అయిందండి ఆ బ్రహ్మకే సత్త అని కూడా పేరు సత్యబ్దవాచ్యం ఆ బ్రహ్మకే సత్ అని పేరు అదేమిటంటే ఓసారి సత్త అంటారు ఇంకోసారి సత్యం అంటారు అది ఇది ఒకటే సత్త అన్నా ఒకటే అని అండి ఇంక వేరు వేరేం లేదు ఏది ఉనికి ఉన్నదో అదే యథార్థము అంతే వాట్ ఈజ్ రియల్ ఈజ్ ట్రూత్ సత్త అంటే రియల్ సత్యం అంటే ట్రూత్ ట్రూత్ ఈజ్ అన్ అండర్స్టాండింగ్ ఎనీవే సో అదే బ్రహ్మ అదే ఆ సత్యబ్దవాచ్యమైన బ్రహ్మే అయింది ఏమైంది వికార జాతం అభవత్ ఈ పైన చెప్పినటువంటి అన్ని ప్రోడక్ట్స్ వికారములన్నీ ఆపోజిట్స్లో చెప్పినటువంటి వికారములన్నీ అదే అయినది అన్నీ అదే ఏదో కొన్ని అది అయ్యి కొన్ని ఇంకొకటి అవినో లేదు ఎత్కించి ఎదిదంకించా అంటే అర్థం ఎది దంకించా అంటే ఇక్కడ ఏది ఉందో అదంతా అవిశిష్టం తేడా ఏమీ లేకుండా అంటే చేతనము బ్రహ్మైంది అచేతనం మరొకటైందనో లేదా మంచి బ్రహ్మ సత్యం బ్రహ్మైంది అనృతం మరొకటైందనో అలా మీరేమనుకోవద్దు ఎది దంకించా వాట్ ఎవర్ ఈస్ దేర్ ఆల్ దట్ విథౌట్ ఎక్సెప్షన్ అని అర్థం అవిశిష్టం ఏ తేడా లేకుండగా అదంతా కూడా బ్రహ్మే అంటే అర్థం ఏంటి సత మొదలుపెట్టి సత త్యదాధికం మూర్తామూర్త ధర్మజాతం మూర్తా ధర్మాంటే పదార్థ ధర్మశబ్దానికి పదార్థం అర్థం ధర్మాన్ని ముఖ్యంగా బౌద్ధులు ధర్మశబ్దాన్ని పదార్థం అనే అర్థంలో వాడుతూ ఉంటారు మేము వేదాంతం కూడా వాడుతాం అలాగా సో మూర్తామూర్త పదార్థములు ఎన్నైతే ఉన్నాయో అన్నీ కూడా ఈ ఆపోజిట్స్ అన్నీ కూడా ఆ ఒకే పర బ్రహ్మ నుంచి అసశబ్దవాచ్యమైనటువంటి బ్రహ్మయే అయినది తదాసీత్ తసీత్ త తత్ బ్రహ్మ ఆసీతి సృష్టికి పూర్వం బ్రహ్మ ఉండింది సృష్టి తర్వాత తత్ అభవ బంగారం ఉండేది బంగారం అయ్యింది అంటే నగలయ్యింది అని ఇప్పుడు ఏమున్నాయి నగలు ఉన్నాయో బంగారమే ఉంది ఉడికే నగలు ఉన్నట్టుగా భ్రాంతి అంతే ఆ ప్రాతిభాషికం ఓకే తద్వతిరేకే అభావామూప వికార్యా బ్రహ్మే ఈ సంస్థ నామరూపాత్మకమైన జగత్తుగా అయిందండి వికారం అంటే ప్రోడక్ట్ వికారం అంటే ఏదో ఒంట్లో బాగులేనప్పుడు వికారం అదమ్ముకున్నారు వికారం అంటే ప్రోడక్ట్ అప్పుడప్పుడు చాలా ప్రాంతం వస్తుంది కొంతమందికి అలాంటి ప్రాక్టికల్గా ప్రభావం ఉంది యదార్థం మీరు అందరూ బాగా శ్రవణం చేసిన వారు కాబట్టి సమస్య కాదు అనుకోండి సో కొంతమందికి ఏమిటంటే వికారం వికారం ఉంటుంది వస్తా అయినా సో ఈ విడిమిడి జ్ఞానం వాళ్ళు ఉంటారే వీళ్ళని హ్యాండిల్ చేయడం కొంచెం కష్టం అయినా వాళ్ళని కూడా హ్యాండిల్ చేయాలి వాళ్ళు బ్రహ్మే ఎవరింగ్ సో కలుక సో వికార జాతం ఏకమే ఓకే తవ వ్యతిరేక అభావాత్ ఈ వికారములన్నీ కూడా బోత్ ప్లస్ అండ్ మైనస్ బోత్ ఆపోజిట్స్ ఏ ఎన్ని గ్రూప్స్ ఉంటే కూడా ఆ బ్రహ్మకు భిన్నంగా ఏదీ లేదు బ్రహ్మ నుండి విడివడింది అంటే అది తుచ్ఛం అయిపోతుంది తుచ్ఛం అంటే ఆ నాన్ ఎగ్జిస్టెంట్ అయిపోతుంది ఎగ్జిస్టెన్స్ బ్రహ్మ యొక్క స్వరూపం సత్తు కదా కాబట్టి తద్వ్యతిరేకైన బ్రహ్మగడ్డ భిన్నంగా నామరూప వికారము అభావాత్ లేదు నామరూప వికారం ఉంది అంటే అవున్నది బ్రహ్మయే బ్రహ్మను ఆశ్రయం చేసుకునే సర్వము ఉన్నది ఇది శాస్త్రం ఎలా చెప్తా మన శాస్త్రం ఈ శాస్త్రానికి మన ప్రవృత్తికి ఎంతో కొంత సంబంధం ఉండాలి పూర్తిగా డిసోసియేట్ అయిపోయి ఉండకూడదు దేవుడు ఎక్కడున్నాడు అంటే తిరుపతి కొండ మీదే ఉన్నాడు అని అంత పకడ్బందీగా అంత ఆగ్రహం పెట్టుకుంటే ఇటువంటి శాస్త్రానికి దానికి సంబంధమే ఉండదు కాబట్టి ఏం చెప్పాలి దేవుడు సర్వత్రా ఉన్నాడండి కానీ తిరుపతి కొండ మీద నిత్యకలి పక్షతో బాగా ప్రకాశిస్తూ ఉంటాడు అంటే ఆయుష్ ఒక యూ హ్యావ్ ఇంక్లూడెడ్ బోత్ అలా ఉండాలి కానీ మేమందరం దేవుడు వాళ్ళం మీరు దేవుడు వాళ్ళు కాదనే వాట్ ఈస్ దాట్ సో శాస్త్రానికి ప్రవృత్తికే సంబంధం లేదు నేను ఎదుగుతున్నాను అలాగే చాలామంది శాస్త్రంధారిని శాస్త్రం శాస్త్రంలో అనువుకున్న వాళ్ళే శాస్త్రం దారిని శాస్త్రం అనుకుంది వాళ్ళు మరో దారిలో ఉంటారు అంత వివేకం తప్పకే కాబట్టి అల్టిమేట్ రియాలిటీ ఈజ్ సర్వం కల్విదం బ్రహ్మ జగత్ సర్గ వివేకము లేదా ఆత్మాచ బ్రహ్మ దీన్ని ఆత్మానాత్మ వివేకము వివేకం ఉంటే విజ్ఞానం దాన్నించి పొందుతుంది ఫస్ట్ తస్మాత్ త్రహ్మ సత్యమి బ్రహ్మ విదహ తత్ సత్యమిత్యాచక్ష ఆ తత్ సత్యం తత్ బ్రహ్మ ఎలో ఇస్ సత్యం ఇతా వికారము నామరూపములు దేశకాలాల్లో భాషించేవే గానీ దేశకాలములు ఆ బ్రహ్మయే దేశకాలముల ఫ్రేమ్ వర్క్లో పదార్థాల కింద భాషిస్తూ ఉంటుంది బంగారమే నగల కింద భాషిస్తుంది దేశకాల ఫ్రేమ్ వర్క్లో కనుక ఆ బ్రహ్మయే సత్యము మిగిలిన నామరూప వికార జాతమంతా కూడా జాతము అంటే సముదాయం సమూహం గ్రూప్ సో నామరూప వికార జాతమంతా కూడా ఆ బ్రహ్మయందు భాషించేటువంటి వివర్తము భాషే ప్రతీయమానము అంటే కానవచ్చుటయే కానీ యథార్థము కాదు సత్యము బ్రహ్మయే సత్యం తెలుసుకుంటే కానవచ్చి దాంతో మనం ఏమి దాని గురించి మనమే దెబ్బలాడక్కర్లేదు సినిమా తెర మీద కనబడేది నిజం కాదు అని తెలుసుకుంటే దాన్ని ఎంజాయ్ చేయొచ్చు అది నిజం అనుకుంటే కొమ్మ మునిగిపోతుంది కాబట్టి సత్య విషయం సత్యజ్ఞానం ఉండాలి నాలెడ్జ్ షుడ్ బి కరెక్ట్ దాన్ని వ్యవహారం కూడా కరెక్ట్గా ఉంటుంది కొంతమంది ఏమంటారు నాలెడ్జ్ తర్వాత చూద్దామండి ముందు కర్మ చూడండి ఏమిటి చూస్తావు కర్మ ఇప్పుడు దీపం తర్వాతే వద్దా ముందు పనులు ప్రారంభించండి అన్నట్టుంది చీకటి వడ్డింటిలోకి వెళ్ళి దీపం వెలిగించండి తర్వాత కాఫీ పెట్టుకోవాలి దీపం వెలిగించండి అంటే దీపం వాడతారు వాళ్ళ చూడండి ముందు కాఫీ పెట్టంటే అదే అదేం పడుతుంది కాఫీ ఏమి పెడతారు దీపం లేకుండా అంటే ఏదో తడుగుకుంటూ కింద ఏదో పడితే పెడితే ఓ పేట కాలుకి తగిలి కింద పడిపోతారు మళ్ళీ లేవాల్సి తల గోడకి తగులుతుంది మళ్ళీ దానికి ఏదో ఇలా అనుకుని ఏమో కాఫీ పెట్టాలి అలా పెట్టడం మంచిదా లేకపోతే దీపం వేసుకుని కాఫీ పెట్టుకోవచ్చు కదండి కాబట్టి జ్ఞానం జ్ఞానంతో కర్మ చేయాలి కానీ జ్ఞానం లేకుండా కర్మ చేయడం అంటే చీకటి గదిలో పనిచేయడం లేదు ఈ భక్తులు కర్మవాదులు ఉన్నారే జ్ఞానానికి కంగారు లేదంటే జ్ఞానానికి కంగారు లేకపోవడం ఏంటండి వెళ్తున్న తర్వాత చూసుకొచ్చి ముందు పనులు మొదలెట్టండి అన్నట్లు లేదు ఎలా మొదలెడతారు పనులు ఒకవేళ మొదలుపెట్టినా ఒక బండ అలవాటు మీద దెబ్బలు కొట్టుకుంటూ పనులు చేయాల్సి అలా ఉండకూడదు జ్ఞానం చాలా తస్మాత్ బ్రహ్మ సత్యమిచ్చాచక్షతే బ్రహ్మ విరహ తర్వాత అస్థి నాస్తి అనుప్రశ్న ప్రకృత సో ఈ మీమాంసంతా దీనికి సమాధానం అస్థివా నాస్తివా అనే అనుప్రశ్న ఒకటి ఉంది అనుప్రశ్న అంటే ప్రశ్న ఎప్పుడు ప్రశ్న వేయకూడదు అనుప్రశ్నే వేయాలి మొట్టమొదటి వస్తూనే స్వామీజీ ఐ హ్యావ్ ఏ క్వశ్చన్ ఫర్ యూ ఫర్ యూ నేను నాకు ఫోన్ వచ్చింది నేను క్లాస్కి బయలుదేరుతున్నా టెన్ మినిట్స్ ఉంది టెన్ మినిట్స్ ఉందనుగా నేను రెడీ అవుతాను ఎందుకంటే కరెక్ట్గా టైంకి క్లాస్ మొదలు పెట్టాలి కదా టైకి క్లాసు మొదలు పెట్టాలంటే ఫైవ్ మినిట్స్ టెన్ మినిట్స్లో ముందు మీరు రెడీ అవ్వాలి టైంకి క్లాస్ మొదలు ఇప్పుడు ఆరింటికి క్లాసు మొదలు పెట్టాలనుకోండి పాత ఒక ఆరింటికి నేను అలవాల్లో టైం చూసుకుంటే కుదరదు ఒక గంట ముందు చూసుకోవాలి అదే క్లాసు పక్కనే ఉంటుంది అనుకోండి నేను ఉన్న చోటికి రెండు నిమిషాల్లో ఉందంటే ఫైవ్ మినిట్స్ ముందు చూసుకోవాలి సో టెన్ మినిట్స్ ముందు ఫోన్ మోగింది ఉదయత్నం స్వామీజీ దిస్ ఈస్ మిస్టర్ సోన్స్ ఓకే హవ్ ఆర్ యూ ఫైన్ స్వామీజీ ఐ హ్యావ్ ఎ క్వశ్చన్ ఫర్ యూ ఐ టోల్డ్ You see, now I have a class. No, no, at what time? Six o'clock. No, no, another ten minutes is there. No, I don't want to entertain any question in these ten minutes. This means that I have a little excitement, a little tension. Therefore, please excuse me. So, class is not enough. What is this? You should come and attend the class. If you have a little bit of a problem, you have a little bit of a problem. But if you have a problem, you have a problem. You have a problem. అంచేత ప్రశ్న లేదు అసలు వేదాంతంలో పరిప్రశ్న ఉంది అనుప్రశ్న ఉంది పరిప్రశ్న అంటే అర్థం ఏంటో అనుప్రశ్నకి అనుప్రశ్నకి ఉంది అనుప్రశ్న అంటే కొంత మూడు నెలలో నాలుగు నెలలో మీరు వేదాంత శ్రవణం చేసిన తర్వాత వేసి ప్రశ్నకి అనుప్రశ్నని పేరు కొంత పళ్ళు ఫలాలు దక్షిణ ఇచ్చిన తర్వాత వేసి ప్రశ్నకి పరిప్రశ్న అలా ఉండాలి కదా విధి లేదు అది లేదు ప్రశ్న అంటే నాట్ యాక్సెప్టబుల్ సో అనుప్రశ్న అస్థిరాస్తి చెరు ప్రశ్న సో స బ్రహ్మవిధ ఆప్నోతి పరమ్మను మొదలుపెట్టి ఎన్నెన్నో విషయాలు చెప్పిన తర్వాత ఆకాశాది కారణం ఆకాశాదులన్నిటికీ కూడా బ్రహ్మే కారణం అన్నీ చెప్పిన తర్వాత అసన్నేవ సభవతి అక్కడికి వచ్చిన తర్వాత ఓ ప్రశ్న ఒకటి ఉదయించింది అస్తివా నాస్తివా దానికి ఇంత ఎలాబరేట్గా సమాధానం చెప్పడం అయింది ఈ అనుప్రశ్న ఈజ్ ది కాంటెక్స్ట్ తస్య ప్రతివచన విషయదు అను మూడు అనుప్రశ్నలు ఉన్నాయి ఆ మూడు అనుప్రశ్నలో మొట్టమొదటి అనుప్రశ్న ఇది దీనికి సమాధానంగా ఈ ప్రకరణం అంతా వచ్చింది ఏమైనా సోకామయత దగ్గర మొదలుపెట్టి అనుప్రశ్న అదే ఆయన అంటున్నారు ఆత్మా కామయత బహుశ్యామితి అక్కడ ఆత్మ అంటే సహా అనే సహా అంటే ఆత్మ పుల్లింగం కదా ఆ వెనక్కాలు ఉన్న ఆత్మక రిఫరెన్స్ సో సహా అంటే బాగుంది ఆ సహాక ఆయన ఆత్మా అని పదం సో ఆత్మా అకామయత బహుశామితి అని ఇంతవరకు వచ్చినటువంటి ప్రసంగం ఏదైతే కలదో ఈ ప్రవేశ శ్రుతులు ఎట్స్ ఆపోజిట్సు ఇదంతా కూడా అది ఆ ప్రథమ అనుప్రశ్నకి సమాధానంగా వచ్చింది ప్రతివచన రూపంగా ఇదంతా చెప్పబడింది సయథాకామంచ ఆకాశాది కాద్యం సత్యదాదిలక్షణం సృష్టవా తదనుప్రవిశ్య పశ్యన్ శృణ్వన్వానో విజాన బహ్వభవత్ అది సహ ఆత్మా ఆత్మ బ్రహ్మాత్మ సత్యజ్ఞానానంత బ్రహ్మాత్మా యథాకామంచ ఒక కామనని చేసి అకామయత అని ఉంది కదా ఆ కామనకి అనురూపంగా ఆకాశాది కార్యం సృష్వా ఆకాశంతో మొదలుపెట్టి ఈ కార్యములన్నింటినీ సృష్టించి ఎటువంటి కార్యములు సతథ్యత్ సత్యత్యచ్చాభవత్ ఆది ఆది శబ్దం చేత నిరుక్తం చనిరుక్తం చ నిలయనంచ నిలయనంచ విజ్ఞానంచ విజ్ఞానంచ సత్యంచ అటువంటి లక్షణములతో కూడిన ఆల్ ఆపోజిట్స్ లక్షణములతో కూడినటువంటి ఆకాశాది కార్యములంతనే సృష్వా సృష్టించి తదనుప్రవిశ్య దాంట్లో అనుప్రవేశాన్ని చేసి అంటే దాంట్లో ఉపలభ్యమానం అవుతో ఎలా ఉపలభ్యమానం అవుతోంది పశ్యన్ పశ్య బహ్వ భగవత్ బహు అయింది ఎలా బహు అయింది పశ్యన్ శృణ్వన్ మన్వాన విజానన్ ఆ విధంగా అయింది కాబట్టి ఎప్పుడు ఎక్కడ ఏది చూసినా బ్రహ్మయే విన్నా బ్రహ్మయే ఆలోచించినా బ్రహ్మయ ఇవన్నీ కూడా చైతన్య ధర్మాలన్నీ బ్రహ్మ యొక్క కార్యమువే జతనే సర్వత పాణి పాదం తత్ సర్వతోక్షి శిరోముఖం సర్వమావృత్యష్టతి మధ్యలో ఇంకోటి ఉంది గీత పదమూడో అధ్యాయ కాబట్టి సో అక్షి శిర ముఖం పాణి పాదం సర్వత శ్రుతిమల్లోకే శృతిమత్ చెవి లోకే అంటే వ్యవహార దశాయా వ్యవహార లోకం అంటే భూలోకం విష్ణులోకం కదా వ్యవహార దశాయా వ్యవహార దశలో ఆ నిర్గుణ నిరాకార పర బ్రహ్మే వినేదిగా పలికేదిగా నడిచేదిగా పట్టుకునేదిగా అయింది బ్రహ్మే సర్వం బ్రహ్మ వాటి వెరీ వెరీ ఈశావాస్యమే సర్వం విజానం బహు అభవత్ తస్మాత్ పదే వేదం ఆకాశాదికారణం కార్యస్థం పరమే వ్యోమన్ హృదయుహా నితలన తదే ఇదం ఇదం జగత్ తదే ఆ పరబ్రహ్మయ జగత్ అయిందండి కాబట్టి అత అదంటే ఏది ఆకాశాది కారణం తదేవ ఆకాశం దగ్గర మొదలుపెట్టి పంచభూతములకు కార్యమైనటువంటి ఆ బ్రహ్మయ్యే ఇది అయింది ఇది అయ్యి విడిపోయిందా లేదు కార్యస్థం దీంట్లో అది అంగితమవుతూనే ఉన్నది దీంట్లో వ్యాపించి ఉన్ననే ఉన్నది బంగారాన్ని నెక్లెస్ చేంజ్ చేసుకున్నామండి బంగారం ఖర్చు అయిపోయింది అయిపోయింది అయిపోయిందంటే ఏంటండి మీ అభిప్రాయం అయిపోవడం ఏంటండి ఏమైపోయింది శూన్యం అయిపోయిందా లేదు ఈ కార్యస్థం నెక్లెస్లో అదే వ్యాపించి ఉన్నది అదేవిధంగా ఆ పరమాత్మ పరమే వ్యోమన్ పరమాకాశమునందు ఏమిటా పరమాకాశము హృదయ గుహాయాం దానికి పరమాకాశము పేరు ఎందుకంటే మహాకాశాన్ని కూడా ఇక్కడే ప్రకాశిస్తుంది మహాకాశం ఉందా లేదా ఉంది ఉందని మీకు అలా తెలుసు ఎలా తెలియడం ఏంటండి తెలుస్తోంది ఆ తెలిసి ఇది హృదయ హృదయాకాశంలో కాబట్టి మహాకాశానికి అధిష్టానం ఏది హృదయాకాశం పరమే వ్యోమన్ హృదయగుహాయాం నిహితం ఆ హృదయ గుహలో ఉన్నది బ్రహ్మను అక్కడ దాచుకు దాచిపెట్టాము దాచిపెట్టేమంటే ప్రవేశించింది అంటే ఉపలభ్యమానమవుతోంది అని అర్థం అక్కడ ఉన్నది తర్వాత తత్ప్రత్యయావభాసమాన విశేషోపలభ్యమానం అది నిహితం అంటే ప్రవిష్టం అన్న నిహితం అన్న అది అర్థం అప్పుడప్పుడు నిహితం అంటూ బ్రహ్మను ఎక్కడ నిహితం నిహితం గుహాయాం నిహితం అంటే దాచిపెట్టబడినది భద్రంగా వీడు భద్రంగా దాచిపెట్టడం అంటే దాని మహిమ నీకు చూడాలంటే అక్కడ కనపడుతుంది అని సో డైమండ్ని పెట్టిలో పెట్టమంటే పెట్టి తీస్తే ధగధగలాడుతుంది అలాగే ఇక్కడ మేము పరిశీలిస్తే తత్ ప్రత్యయ బుద్ధి గుహ యొక్క ప్రత్యయములు అంటే వేరువేరు ఆకారములు ఘటాన్ని చూస్తే ఘటాకారం మరో చూస్తే మరో ఆ ప్రత్యయములు ఎటువంటి ప్రత్యయములు అవభాసమాన విశేష అవి ఒకనొక నామరూపములను చక్కగా ప్రకాశింపజేస్తూ అటువంటి నామరూప ప్రకాశముతో కూడినటువంటి ఏ బుద్ధిప్రత్యయములు కలవో ఆ బుద్ధిప్రత్యయములందు తెలివిడి రూపంగా తెలివి రూపంగా ఆ బుద్ధిప్రచయం స్వయం ప్రకాశంగా ఉన్నది దాన్ని తెలుసుకుందుకు వేరే మరో జ్ఞాన సాధనం అక్కర్లేదు అది జ్ఞానపూర్ణమై ఉన్నది కాబట్టి దాంట్లో ఉన్నటువంటి జ్ఞానాంశ కలదో ఆ జ్ఞానాంశ రూపంగా ఉపలభ్యమానం అది లభిస్తూనే ఉన్నది కేవల జ్ఞానాంశ లభించదు కేవల జ్ఞానాంశ బుద్ధిగోచరం కాదు అధ్యతనే అధ్యతనే బ్రహ్మని శబల బ్రహ్మ అంటారు ఆ కేవల జ్ఞానాంశంలో నామరూపోపాధి జోడించాలి నామరూపోపాధితో జోడిస్తేనే దర్శనమిస్తుంది లేకపోతే దర్శనం ఇవ్వదు శబలం అంటే కల్తీ నామరూపాల కల్తీ కొంత పడాలి దాన్ని బంగారంతో మీరు ఆభరణం చేయలేరు మా నాన్నగారు అనేది కొంత కల్తీ పడితేనే అది ఆభరణం అవుతుందని ఆ విధంగా కేవల చిత్ మీకు దర్శనమివ్వదు దాంట్లో కొంత కల్తీ పడాలి ఏమిటి కల్తీ అంటే నామరూపాల కల్తీ ఈ నామరూపాలని కన్ను చెవి ఇవి ప్రొవైడ్ చేస్తాయి దట్ ఈజ్ హౌ బ్రహ్మ ఈజ్ ఉపలభ్యం ఆ విధంగా లభిస్తుంది ఇది విజానీయా అని తెలుసుకోవాలి అన్న ఇత్యుక్తం భవతి ఈ మొత్తం ప్రకరణానికి తాత్పర్యం ఏమిటంటే ఆ పరబ్రహ్మ హృదయ గుహలో ఈ విధంగా బుద్ధిప్రచయములన్నింటికి సాక్షిగా ఉంటూ బుద్ధిప్రచీములన్నింటినీ ప్రకాశింపజేసే చిద్ధాతువుగా ఉన్నదై అక్కడ లభ్యంగా ఉంది అని తెలుసుకోవాలి అందుకోసం ఈ మొత్తం ప్రకరణం అంతా వచ్చినది తదే తస్మిన్నర్థే బ్రాహ్మణోక్తే ఏష్లోక మంత్రీ సో ఈ విషయంలో తదే తదప్యేష శ్లోకో తత్ అంటే తస్మిన్ అంటే తస్మిన్ విషయే తస్మిన్నర్థే ఈ అంశంలో ఈ టాపిక్లో ఈ టాపిక్ అంటే ఏ టాపిక్ అంటే ఇంత దాకా చెప్పిన టాపిక్లోనే తే తస్మిన్ అర్థే విషయే ఏ అర్థమో ఏ టాపిక్ అంటే బ్రాహ్మణోక్తే ఇదంతా బ్రాహ్మణోక్తం బ్రాహ్మణం ఎక్కడి నుంచి ఇతి తర్వాత ప్రారంభమైంది సంతమేనంతతో విదురితి అంతవరకు మంత్రం ఆ తర్వాత శోకామయత దగ్గర నుంచి అదంతా కూడా బ్రాహ్మణంలో చెప్పబడినటువంటి విషయమే ఇదంతా కూడా ఈ పరబ్రహ్మయే సర్వజగద్రూపంగా ప్రకటమై ఉన్నది అనే అంశంలో ఏష్లోక శ్లోక అంటే మంత్ర శ్లోక్యత ఇది శ్లోక సో దాన్ని ఆ విధంగా కీర్తిస్తాం కనుక గానం చేస్తాం కనుక అది శ్లోకం అనబడుతుంది ఈ దానికి అర్థం మంత్ర ఈ మంత్రము కలదు యథా పూర్వూ అన్నమయాద్యాత్మ ప్రకాశకాంచు సర్వాంతరతమాత్మాస్తిత్వ ప్రకాశకో మంత్ర కార్యద్వారేణి అక్కడ అన్వయం ఎలాగంటే కార్యద్వారేణ సర్వాంతరతమాత్మాస్తిత్వ ప్రకాశక అని అన్వయం ఆ అన్వయం అలా చెప్పుకోకపోతే ఆ కార్యద్వారేణ గాల్లో వెళ్ళడుతూ దానికి అన్వయం చేయడం కష్టం శంకర భాష్యంలో భాష్యం రాసేపుడు ఏదైనా ఓ పదం అక్కడ వేసి ఉండాల్సింది అని అనిపించిన పదాన్ని ఎక్కడ అనిపిస్తే అక్కడ వేసేస్తారు అది మనం వెనక్కి పట్టుకెళ్ళి అడ్జస్ట్ చేసుకోవాలి ఎప్పుడు బ్యాక్వర్డ్ అన్వయం ఉంటుంది భాష్యం యొక్క షైల్ అలా ఉంటుంది భాష్యం రాసేపుడు ఇంకా మళ్ళీ దాన్ని ఇటు అటు తిప్పి ప్రూఫ్ రీడింగులు కరెక్షన్స్ ఇలా ఏమి ఉండదు రాసుకుంటూ వెళ్ళిపోవడమే అస్తిత్వ ప్రకాశక ప్రకాశింపజేసేది ప్రకాశింపజేసేది అంటే ఇజ్ ఇట్ అపీరింగ్ అన్ ఇట్ సోన్ నో నో నో కార్యద్వారేణ ఈ కార్యద్వారేణ అనే మాట తర్వాత కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత గుర్తొస్తుంది అక్కడికి అక్కడ రాసిస్తారు తాటేక్ మీద రాస్తారు కదా ఇంక రాసిస్తే అక్కడే ఉంటుంది అది దాన్ని అన్వయం చేసుకున్నప్పుడు పూచి వెనక్కి అన్వయం చేసుకోవడం ఎనీవే టీకా గురువునా గురువుని టీకాకారులు ఇలాంటి అన్వయాలన్నీ చేసి పెడతారు టీకాకారులు అన్వయ విధానం తెలియాలంటే వాడు సంస్కృతంలో ప్రౌఢమైన పాండిత్యం ఉంటే మనకి అన్వయాలు ఇవే తెరుస్తూ ఉంటాయి అస్తు సో యథ ఇలాగంటి శ్లోకం ఇంతకుముందు కూడా చాలాసార్లు వచ్చింది మొదటిసారి ఏం కాదు కదండీ తథ శ్లోకహోదీ ఎక్కడ పడితే అక్కడే ఉంటుంది అదే ఆయన అంటున్నారు యథా పూర్వేషు పంచసు ఇంతకుముందు ఐదు పర్యాయాల్లో ఐదు కోశాలు చెప్పిన చోట ఈ శ్లోకాలు వచ్చాయి ఎటువంటి శ్లోకాలు అవి అన్నమయాధ్యాత్మ ప్రకాశకా అన్నమయ కోశాన్ని ప్రకా అన్నమయ కోశ స్వరూపాన్ని చెప్పే ఒక మంత్రం అన్నమయ ఆత్మ అంటే స్వరూపం ఆ తర్వాత ప్రాణమయ ఆత్మ దాన్ని చెప్పే శ్లోకం మనోమయ శ్లోకం అలాగొచ్చేది అలాగే ఇప్పుడు కూడా ఐదో అయిపోయాయి ఇంకేముంది ఇంక శ్లోకం అంటే ఈ ఐదింటికి అధిష్టానంగా ఉంటో ఈ ఐదింటికి అంతరతమము ద ఇన్నర్మోస్ట్ కోర్ ఆత్మ ఆత్మ యొక్క అస్తిత్వాన్ని ఆత్మ అస్థి అస్థిత్యేవోపలబ్ధవ్య ఈ అనుప్రశ్నంతా అస్థికి సంబంధించిన అనుప్రశ్న కదా కాబట్టి ఆత్మ సద్రూపము అస్థి అదే రియాలిటీ అటువంటి దానిని ప్రకాశక బోధించేటువంటి మంత్రం అంటే అబ్సల్యూట్ రియాలిటీనే మీరు బోధించేస్తారా అంటే కార్యద్వారేణ కార్యద్వారేణ అబ్సల్యూట్ రియాలిటీ ఈజ్ నాట్ అవైలబుల్ ఫర్ పర్సెప్షన్ ఆర్ ఫర్ రికగ్నిషన్ అబ్సల్యూట్ రియాలిటీ బికమ్స్ మేనిఫెస్ట్ అండ్ దెన్ యూ కెన్ రికగ్నైజ్ ఇట్ సో కార్యరూపంగా వ్యాకృత రూపంగా దానిని తెలుసు బోధించేటువంటి మంత్రం ఒకటి ఉన్నది ఆ మంత్రము ఇలా ఉన్నది భవతి అంటే అస్తి ఆ మంత్రము ఉన్నది ఏమిటా మంత్రం అంటే అసద్వా ఇద్ర ఆసీత్ ఉందాము అసద్వా ఇదమగ్ర ఆసీత్ అసది వ్యాకృతనామ రూప విశేష విపరీతం అవ్యాకృతం బ్రహ్మ ఉచ్యతే ఏం భాష్యం దొరకలేదు ఓకే ఆ పేజీ తిప్పి అడగాల్సినవి ఏం పర్వాలేదు అసద్వా ఇదం అగ్ర ఆసీత్ వా అంటే వై అని విడతిస్తే వై అని అవుతుంది వై అంటే ఇండీడ్ నిశ్చయంగా ఖచ్చితంగా ఆ సీతు అగ్రే సృష్టికి పూర్వంలో సృష్టికి పూర్వంలో ఉండెను ఏమిడి ఉండెను ఇదే ఇదం ఇదం జగత్ సృష్టికి పూర్వంలో ఉండెను అలాగే చెప్తాం ఇది ఎలాగంటే వంద కొండలు ఉన్నాయి ఈ వంద కుండల సముదాయము దిస్ గ్రూప్ ఆఫ్ హండ్రెడ్ పార్ట్స్ దట్ ఈస్ ది ఇదం ది ఇదం అగ్రే అంటే వీడు పొద్దున్న వాకింగ్కి వెళ్ళినప్పుడు ఆ మట్టి ముద్ద ఉంది అక్కడ సాయంకాలం వాకింగ్కి వెళ్ళినప్పుడు వంద కుండలు ఉన్నాయి ఆ మట్టి ముద్ద లేదు అప్పుడు వాడు అంటాడు ఇదం ఈ కుండల సముదాయము అగ్రే ఈ కొండల రూపంగా ప్రకటం కావడానికి ముందు అంటే సృష్టికి పూర్వము అని అప్పుడు మట్టి ముద్ద రూపంగా ఉండెను అని చెప్పినట్టుగా ఇదం ఈ జగత్ అగ్రే సృష్టికి పూర్వం వై ఇండీడ్ అసత్ ఆసీత్ అసత్తుగా ఉండెను అసత్ అంటే ఏమిటంటే బ్రహ్మండే అసత్ అంటే బ్రహ్మ అదేమిటి అసత్ అంటే బ్రహ్మ ఏమిటంటే అసత్ అంటే అవ్యాకృతం అని అర్థం సత్త అంటే మేనిఫెస్ట్ అసత్ అంటే అవ్యాకృతం అన్మానిఫెస్ట్ అన్మానిఫెస్ట్ ఫారంలో ఉండే నువ్వు అంటే ఇప్పుడు ఎలా ఉంది ఇప్పుడు వ్యాకృత నామరూప విశేషములతో ఉన్నది విశేషం అంటే ఇండివిజువల్ డిఫరెన్సెస్ సో పాటు మరో పాటు తర్వాత దాని మీద మూత వేసి మూత మూకుడు ఇలా భేదములతో ఉన్నది ఇప్పుడు దీనికి భిన్నంగా ఇటువంటి భేదమునకు భిన్నంగా విపరీతంగా అప్పుడు ఎలా ఉంది అన్మానిఫెస్ట్ ఫారంలో ఉన్నది నామరూపంలో బిజ్య శక్తి దాని ఎందుందనేది చెప్పగలమే కానీ అప్పటి గురించి చెప్పేప్పుడు అప్పుడు నామరూపాలు నామరూప భేదం దాని ఎందు లేదు ఏ భేదము లేదు కనుక అన్మానిఫెస్ట్గా ఉంది కనుక సత్ అంటే వ్యాకృత నామరూపాలు కనుక సత్ అనర్థం వ్యాకృత నామరూప పదానికి అర్థం ఉన్నది దాన్ని అసత్ అంటే అవ్యాకృతము అర్థం శూన్యం అనర్థం కాదు అవ్యాకృతము అది ఏ బ్రహ్మ అటువంటి అవ్యాకృత అవస్థకి పేరు అటువంటి బ్రహ్మయే ఉన్నది అదే ఆయన అంటారు నా పునః అత్యంతమే వా అసత్ అసలే ఏమీ లేదు శూన్యం అని మాత్రం అర్థం చెప్పుకోకండి అవ్యాకృత నామరూపాత్మకం బ్రహ్మాన అసత్ అర్థం అంతేగాని శూన్యం అని చెప్పకూడదు ఎందుకో తెలుసిన శూన్యం నుంచి నామరూపాలు పుట్టవు నీ అసతహ సజ్జన్మాస్తి అసతహ అంటే పంచమక వచనం అసత్తు నుండి సత్ అంటే నామరూప వ్యాకరణము యొక్క జన్మ పుట్టుక నస్తి ఉండదు బీజ బీజం ఉండాలండి బీజం లేకుండా కొమ్మ కొమ్మలు చెట్లు ఆకులు పుష్పాలు అవన్నీ నుంచి వస్తే బీజంలో కోటి రూపంగా ఉండాలి అలాగే ఆ బ్రహ్మయందు నామరూపములకు కావలసిన బీజశక్తి ఉండాలి దాంట్లో ఉంటేనే ఇవన్నీ పుడతాయి అంతేగాని శూన్యం నుంచి పుట్టవు శూన్యంలో ఏ శక్తి ఉండదు ఏదైనా ఒక శక్తి శూన్యంలో ఉందనుకోండి దాన్ని శూన్యం అంటారండి ఇంకే శక్తి ఉంటే శూన్యం ఏమిటి కాబట్టి ఈ ఫ్యాన్ తిరుగుతుందంటే శూన్యం నుంచి తిరుగుతుందా అవ్యాకృత ఎలక్ట్రిసిటీ అవ్యాకృతం అది దానివల్ల తిరుగుతుంది కాబట్టి అసత్ అంటే శూన్యం అని అర్థం కాదు అవ్యాకృతం బ్రహ్మ అని అర్థం ఓం పూర్ణ మొద పూర్ణ మధర్ణ పూర్ణ మొద ఓనా కాాా కాాదాం నాాాాదడి.